స్తోత్రం నైనా పరిశుద్ధిడా మైమోన్నతుడ సరశక్తి మంతుడా జీవంగల ప్రభా నీకే వందనాలు ప్రభ తండ్రి నీకు వందన స్తోత్రంలో చెల్లిస్తున్నాం నైనా రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే కోట్లాది వందనాలు ప్రభ యేసు ప్రభ మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన తండ్రి నీకే స్తోత్రం నైనా పొద్దున్న చిత్ర మమ్మల్ని దేవ సజలకన దేవా నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభావ మన ఎటువంటి పాపం యశప్రభ క్షమించండినైనా ఈ రాత్రి కాలం ముందు యశ్వ్రభని సంధిలో కూడినాం ప్రభా ఇద్దరు ముగ్గురున్న నామంట అక్కడ ఉంటారు ప్రభా మా మద్దరున్న తండ్రి నీకే కోట్లాది వందనాలు ప్రభా మీరు ప్రభా రాని బిడ్డ తొందరగా నడిపించండి వాళ్ళకున్న అటంకాలని తొలగించండి దేవా వచ్చిన పతక దీవించండి ఆశీర్వదించండి రాత్రి కాలంలో ప్రభా ఏసు నామలో దేవా పాటధర్మ పొందండి వాకించితే మీరు మాతో మాట్లాడండి ప్రభా మమ్మల్ని ఇంకా బలపరచండి దీవించండి ఆశీర్వదించండి దేవా నిరాకడికి మమ్మల్ని అందరూ సిద్ధపరచుకోమని నజడని ఏసుకృసమడి తండ్రి ఆ హలెలియ స్తోత్రం అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏసయ్యా నా నిలువెళ్ళనిండి ఉన్నావు మన సారని సన్నిధిలో సాగిల నమస్కారము చేసేదా సాగిల నమస్కారము చేసేదా నా మన సన్నిధిలో సాగిల నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ప్రతి వసంతము నీదయా కిరీటమే ప్రకృతి కళలనియో నీ మహిమను వివరించునే ప్రతివసంతమో నీ దయాకిరీటే ప్రకృతి కళలనియో నీ మహిమను వివరించునే ప్రభువాని आरादिंचेदा कृतज्ञता अर्पणलतो कृतज्ञता अर्पणलतो प्रभुवानिन्ने आरादिंचेदा कृतज्ञता अर्पणलतो కృతజ్ఞతర్పణలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దూతలు ఆరాధించు పరిశుద్ధుడా పరిమళించినే నా సాక్ష జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నా చున్నందునే పరిమళించీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించు చున్నందునే పరిశుద్ధాత్మ ఆనందిరా హర్షధ్వనులతో హర్షధ్వనులతో పరిశుద్ధాత్మల ఆనందించేదా హర్షధ్వనులతో హర్షధ్వనులతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దూతలు ఆరాధించు పరిశుద్ధుడా పక్షిరాజు వై నీరెక్కలై మోసి వే ీవే నా తన్వై నా బాధ్యతలు భరించి పక్షిరాజు వై నీర కలపై మోసి తన్వై నా బాధ్యతలు భరించి ేహో నిందే మహిమా పరచద స్థుతి గీతా స్తెోనిందే మహిమా పరచద స్థుతి గీత స్త అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏసయా నా నిలు వెళ్ళనిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా రేజులు ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము ఆది కాండము ఇరవై ఏడో అధ్యాయము మొదటి వచనం నుంచి ఇసాకు వృద్ధుడై అతని కన్నులు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన యశావుతో నా కుమారుడ అని అతని పిలువగా అతడు చిత్తము నాయన అని అతనితో అని షేర్ చేస్తున్నాను పరిశుద్ధుడవగు తండ్రి నీకు వంద స్తోత్రాలు కృతజ్ఞతలు తండ్రి గడిచిన కాలమంతా మా ప్రవ్వ ది కృప అయా నీ కృపతమంలో భద్రపరిచి బలపరిచినైనా అయా క్షేమంగా నడిపించినందుకే మీకు వందనాలు తండ్రి అల్పులం అయోగిలము దేవా దేనికి పనికి రాని వారము తండ్రి మమ్మల్ని తండ్రి నీ శిలోచటను మరుగు దేవా నాతో మాత మీరు మాట్లాడండి ఒత్తిడి వారము వంటి వారము తండ్రి అయా దేనికి పనికి రాని వారము నా ప్రభా అయా నాటిని బూరగా వాడుకోండి నాతో మాత సుటిగా తేటగా మాట్లాడి వాక్యానుసరమైన జీవితాలు మాకు దయచేయమని వేసు పరిశుదు నామడు ఎదురుకుంటున్నాం తండ్రి ఇక్కడ ఇస్సాకు ఏం చెప్తున్నాడంటే తన పెద్ద కుమారుడైన యేషావుతో రెండో వచనంలో అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడ నా మందిరమును నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ నీ అమ్ములను పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసముత్యమ్ము నేను చావకమును నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచికర భోజనములను సిద్ధపరచి నేను తినుటకై నా ఎద్దకు తెమ్మని చెప్పను ఇక్కడ ఇసాకు ఏం చెప్పింది తన పెద్ద కుమారుడైన యేషావుకు నా దృష్టి మందగించింది ప్రభు నన్ను ఎప్పుడు ఆయన దగ్గరికి పిలిచాడో నాకు తెలీదు అయితే నాకొక మీరు వేటకెళ్ళి ఒక మంచి ఒక పొటేళ్ళను తీసుకొని ఒక మంచి ఆహారం సిద్ధపరుచుకొని నా దగ్గరికి తీసుకొని రా ఏషావు అది తిని నేను నిన్ను ఆశీర్వదిస్తానని తన పెద్ద కుమారుడైన ఏషావుతో ఇస్సాకు చెప్తాడు చెప్పినప్పుడు అప్పుడు ఈ ఇస్సాకు వింటది రిబుక విని ఏం చేస్తుంది తన చిన్న కుమార్ని పిలుస్తుంది ఈ యాకోబు ఏషాకు చెప్పి అతన్ని పంపిస్తాడు వేటకు పంపించినప్పుడు అతను వేటకు వెళ్లి ఆ తన తండ్రి చెప్పిన మాట ప్రకారం వేటాడి తీసుకొద్దామని యేషావు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత రిబుక ఏం చేస్తుంది అయ్యో ఆశీర్వాదాలన్నీ మరి నా పెద్ద కుమారుడికి వెళ్ళిపోతాయి నా చిన్న కుమారుడు ఆశీర్వాదం పొందాలని రిబుక ఒక ఆలోచన చేస్తుంది ఆలోచన చేసి ఏమంటదంటే ఇసాకును పిలుస్తుంది ఆ ఐదో వచనంలో ఉంటది ఇస్సాకు తన కుమారుడూ యేషావుతో ఇట్లా చెప్పుచుండగా రిబుక వినుచుండెను ఏసావు వేటాడి మాంసం తెచ్చుటకు అతడు అడవికి వెళ్ళెను అప్పుడు రిబుక తన కుమారుడుకు యాగోబును చూచి ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యైన ఏషావుతో నేను తిని యహో సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా మాంసం తెచ్చి నాకు రుచిగల్ల భోజనము సిద్ధపరచమని చెప్పగా వింటిని అని రిబుక తన చిన్న కుమారుడైన ఇశాకుతో చెబుతుంది ఆశీర్వాదాలు ను పొందాలి నువ్వు నీకు ఆశీర్వాదము నీకు రావాలి ను వెళ్ళి వేట నేను చెప్పినట్లు మన మందలు ఒక పొట్టేళ్ళు తీసుకొని రా తీసుకొని వచ్చి నాకు ఇవ్వు నేను వండుతాను అప్పుడు నువ్వు వెళ్ళి నీ తండ్రి దగ్గర ఆశీర్వాదం మీరు నువ్వు పొందుతావని తన చిన్న కుమారుడైన ఇస్సాకుతో చెబుతుంది చెప్పినప్పుడు ఇస్సాకు ఏమంటాడంటే అమ్మా నేను నా తండ్రిని మోసం చేసినట్లయితే అన్ననేమో ఒంటి నిండా రోమములు ఉంటాయి కదమ్మా ఆ అన్నకు ఒంటి నిండా రోమము గల గలవాడు నాకేమో రోమం లేదు అంటే తన ఒంటి నిండా ఎంట్రుకలు ఉంటాయన్నమాట యేషావుకు నేనేమో నా ఒంటి మీద ఎంట్రుకలు లేవు నాన్న నన్ను గుర్తుపడతాడు గుర్తుపట్టి నన్ను ఆ నువ్వు అన్నలాగా నువ్వు వచ్చినావని నన్ను అంటాడు నాన్న దగ్గర అవమానం పొందను నేను వెళ్ళనమ్మా అని అంటే తల్లి ఏం చేస్తా అంటే రివుక ఒక నేను చేస్తాగా నేను చేస్తాను నీకెందుకు నీ అన్నలాగనే నేను నేను చేస్తాను నువ్వైతే వెళ్ళి ఒక పొటీలు తీసుకొని రమ్మంటది రన్న రమ్మన్నప్పుడు ఇసాకు వెళ్ళి తన మందర్లో ఒక పొటీలను తీసుకొస్తారు తెచ్చినప్పుడు ఆ తల్లి ఏం చేస్తాడంటే మంచి ఆహార పదార్థాలు సిద్ధపరుస్తుంది సిద్ధపరిచి ఏ ఇసాకుతో పంపిస్తుంది పంపించినప్పుడు తన తండ్రి దగ్గ తన తండ్రి యొక్కకు వెళ్తాడు వెళ్ళి ఏమంటే తన కొరకు భోజనం సిద్ధపరచుకొని నేను తీసుకొని వచ్చి నన్ను తన తండ్రిని పిలుస్తాడు ఇరవై ఒకటో వచనంలో ఉంటదమాట అప్పుడు ఇసాకు నా కుమారుడ పంతొమ్మిదో వచనంలో ఉంటది అందుకు యాకోబు నేను యశావును నీ జేషకుమారుడు నీవు నాతో చెప్పిన ప్రకారము చేసియున్నాను నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చొని నేను వేటాడి తెచ్చిన దాన్ని తినమనెను తన తండ్రి యొక్కకు వచ్చి తను పిలుస్తున్నాడు పిలిచినప్పుడు ఆ యాకో వేమన్నాడంటే తన గొంతు గుర్తుపెడతాడు ఏషావు గొంతు ఒకరి గొంతుకు ఒకరి గొంతుకు డిఫరెంట్ ఉంటది కదా అయితే ఇస్సా ఇస్సా ఏమిస్తాడంటే గొంతు గుర్తుపెడతాడు ఇరవై ఒకటో వచనంలో అంటాడు అప్పుడు ఇస్సాకు నా కుమారుడా నువ్వు ఏషావు నా కుమారుడవో కావో నేను తడవి చూసేదను దగ్గరకు రమ్మని చెప్తాడు చెప్పినప్పుడు తల్లి ఏం చేస్తా అంటే తన ఒక్క చర్మము తన ఒంటికి తొడిగిస్తానమాట ఏషావులాగా ఎక్కడ కూడా తనకు అనుమానం రాకూడదు తనకెక్కడ కూడా ఇతని సందేహ డౌట్ పడకూడదు ఆ దీవెన్లన్నీ నా కుమారుడైన ఇసాకుకే రావాలని తన ఒంటి నిండా చర్మము కొదిగిస్తా తొడిగిస్తుంది తొడిగించి తన తండ్రి యొద్దకు పంపిస్తుంది పంపించినప్పుడు నా దగ్గరికి రాని అన్నప్పుడు ఆ ఇసాకు ఏం చేస్తాడు అంటే తడివి చూసాడు ఆయన ఒంటిని మొత్తం తడుగుతాడు తడివినప్పుడు ఆ ఆయన ఒంటి ఇషాకు ఏసావుది ఎలాగుంటుందో ఈ ఇషాకుది కూడా అలాగేనే ఉంటదనమాట తడివినప్పుడు ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే ఈ యాకోబ ఏమంటాడంటే గొంతు అయితే యాకోబుది మరి తన శరీరం అయితే ఏసావుదే అని యాకో ఒక ఆలోచన చేశాడనమాట ఆలోచన చేసి నువ్వు ఏషావు ఏనా అని అడుగుతాడు అడిగినా కూడా అవును తండ్రి నా ఆ ఏషావుని నేను తెచ్చిన ఈ మంచి ఆహారం తిని నువ్వు తృప్తి కొంది నీవు నన్ను ఆశీర్వదించు తండ్రి అని అంటాడు అన్నప్పుడు ఈ ఇస్సాకు ఏం చేశాడంటే ఇరవై వచనంలో ఉంటది తర్వాత అతని తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడ దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకొనుము అతనితో చెప్పాను చెప్పి అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకునేను అప్పుడు అతని వస్త్రములు వాసన చూచి అతనిని దీవించి ఇట్లనను వాసన అంటే ఇప్పుడు యాకోబుకు ఇసాకుకు ఏం ఇసాకు ఏం ఒక డౌట్ వస్తుందన్నమాట ఇతను ఆశీర్వాదం పొంద అర్హుడేనా కాదా అని ఒక డౌట్ ఒక ప్రార్థన చేసి ఉంటాడు దేవునికి ప్రార్థన చేసి నేను అతని దగ్గర ఒక వాసన అనేది చూస్తాను అప్పుడు ఆశీర్వాదకు వాసన వస్తేనే నేను అతని దీవిస్తానని తన మనసులో ఒక నిర్ణయం తీసుకుంటాడు తీసుకున్నప్పుడు అతని దగ్గరికి పిలుచుకొని ముద్దు పెట్టుకోమని ముద్దు పెట్టుకుంటాడు ముద్దు పెట్టుకున్నప్పుడు ఆశీర్వాదం అనే వాసన ఇస్ ఇస్సాకు దగ్గర వస్తుంది వచ్చినప్పుడు అతను ఇంకే మాత్రం తడువు ఇది దేవుని చిత్తమై ఉన్నది ఇది దేవుని సంకల్పమై ఉన్నది కాబట్టి ఇతని నేను దీవిస్తా ఇతని గొంతు మాత్రం ఏషావుదే గాని ఇతని రో ఇతని శరీరం మొత్తము ఏసావు ఉన్నాడు కాబట్టి నేను ఇతను ఆశీర్వదిస్తానని ఆశీర్వాద వచనాలన్నీ పలుకుతాడు అనమాట అక్కడ ఆశీర్వాద కింద వచనంలో ఉంటది ఇదిగో నా కుమారుని సువాసన ఎహోవ దీవించి దీవించిన చేని సువాసన వలె ఉన్నదంట చేని అంటే పచ్చని పంట పైరు పైరు పొలాలు ఎట్లా వాసన వస్తుందో ఆశీర్వాదపు వాసన అతని దగ్గర అట్లా వచ్చిందంట వచ్చినప్పుడు ఈ యాకోబు అతన్ని దీవిస్తాడు ఒక్క దీవెన కూడా మిగిల్చుకోకుండా అతన్ని దీవించేశాడు అనమాట దీవించినప్పుడు ఇంకా ఇతను దీవించి దీవిస్తాడు దీవించిన తర్వాత తర్వాత ఏషా వస్తాడు అతని దగ్గరికి ఏషా వచ్చి ఇప్పుడు ముప్పయ వచనంలో ఉంటది ఇస్సాకు యాకోబును దీవించిన దీవించుటైన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళి తక్షణమే అతని సహోదరిని ఏషావు వేటాడి వచ్చెను ఏషా వస్తాడు ఏషా తండ్రి ఇదిగో నువ్వు చెప్పిన రుచిగల భోజనం నేను తీసుకొని వచ్చినా సిద్ధపరచుకొని వచ్చినా ఇది తిని నన్ను ఆశీర్వదించు తండ్రి అని ఏషావు కూడా అన్నప్పుడు యాకో యాకోబో ఆశ్చర్యపోతాడు ఇందాక వచ్చినావు కదా ఇందాక నేను దీవించిన కదా ఆశీర్వాదాలన్నీ నేను తిని ఆశీర్వించిన కదా అని అంటాడు అన్నప్పుడు ఏం చేశాడంటే అయ్యో లేదు తండ్రి నువ్వు వెళ్ళి నువ్వు చెప్పినట్టే నేను వేటాడి తెచ్చాను మాంసం తెచ్చాను నీకు మంచి ఆహారం సిద్ధపరుచుకొని వచ్చాను తండ్రి నన్ను దీవించానంటాడు అంటే లేదు నాకు మరుడ ఒక్క కూడా లేదు నేను దీవెనలన్నీ దీవించేశాను దీవెనలన్నీ నేను దీవించానంటే నీ తమ్ముడైన యాకోబు నన్ను మోసం చేసిండు నా దగ్గరకు వచ్చిండు నేను అతన్ని దీవించేస్తానని యాకోబ్ అంటాడు నీ తమ్ముడైన ఇస్సాకు నన్ను మోసం చేసిండు అని అన్నప్పుడు అప్పుడు ఏషావు చాలా బాధపడతాడు అయితే దీనికి ముందు ఒకప్పుడు ఒక ఒకసారి ఏషావు అడవికి వెళ్లి తను యుద్ధం చేసి ఇంటికి వచ్చినప్పుడు ఏం చేశాడంటే తన తమ్ముడు వంట చేసినప్పుడు ఏషావు ఏం ఏం చేశాడంటే నాకు ఆకలేసింది నాకు అన్నం నాకు మంచి రుచిగల కూరలు వండిన నేను తింటానని అంటే అప్పుడు అప్పుడు ఇస్సాకి ఏమంటాడంటే నీ దేశ నీ జ్యేష్టత్వాన్ని నాకు ఇవ్వు నీ జ్యేష్టత్వం నాకిస్తే నేను నేను వండిన కూర నీకు పెడతానంటాడు అన్నప్పుడు ఈ ఏషావు అప్పుడే దీనికి ఈ ఆశీర్వాదానికి ముందే తన జ్యేష్టత్వాన్ని ఇస్సాకు ఇచ్చేస్తాడు ఇస్సాకి ఇచ్చినప్పుడు ఇంకా అతను అమ్ముకున్నట్లే అమ్ముకున్న అమ్ముకున్నాడు తనకు అమ్ముకున్న తర్వాత ఇంకా ఆ ఆశీర్వాదాన్ని తన ముందుగా ఎట్లాగైతే తన జ్యేష్టత్వాన్ని ఇస్సాకుకిచ్చాడో తర్వాత సేమ్ అలాగేనే జరిగింది ఆయన అమ్ముకున్న తర్వాత ఈ ఇస్సాకు ఆశీర్వాదాలన్నీ పొందుకుంటాడు తన తండ్రి దగ్గర నుంచి పొందుకున్నప్పుడు ఏసావు చాలా కోపం కో కోపమై చాలా దృక్కకాంతుడై తన తమ్ముని చంపేటంత కోపం తన మీదకి అయితే తల్లి అయిన రిబుకాయ ఒక ఆలోచన చేస్తుంది నువ్వు ఇక్కడుంటే నీ తమ్ముడు నిన్ను మీ అన్నయ్య ఏషావు నిన్ను చంపుతాడు నువ్వు ఇక్కడ ఉండకూడదు నువ్వు వెళ్ళు మా పుట్టింటి మా మీ మేనమామైన లాభాన్ని దగ్గరికి వెళ్ళు అక్కడ కొద్ది కాలం ఉండు అని తన చిన్న కొడుకు చెప్తుంది చెప్పినప్పుడు తను వెళ్ళిపోతాడనమాట వెళ్ళిపోయినప్పుడు ఏమన్నాడు అంటే ఇక్కడ అతను తన దగ్గరికి వెళ్ళి లాభాన్ అనే ఒక అతని దగ్గర ఇతను కొంతకాలం ఉంటాడు ఉన్నప్పుడు లాభాన్ నా చెల్లెలు కుమారుడు కదని తన దగ్గర పనిలో పెట్టుకొని అక్కడ పని చేశాడు పని చేసినప్పుడు లాభాన్ ఏం చేశాడంటే నా కుమార్తె అయిన రాహీలు నీకు పెళ్లి చేస్తాను పెళ్లి చేస్తానంటే ఈ యాకోబే ఈ ఇస్సాక్ ఏం చేశాడంటే తన కోసము ఏడు సంవత్సరాలు కష్టపడి పని చేస్తాడు ఏడు సంవత్సరాలు పనిచేసి పని చేస్తే లాబా ఏం చేశాడంటే తనను మోసం చేశాడు మోసం చేసి రాహిల్ చేయకుండా లేయనిచ్చి తనకు పెళ్లి చేస్తాడు పెళ్లి చేసినప్పుడు ఆ ఇస్సాకి ఏమంటాడంటే నేను చిన్న కుమార్తెను చేసుకుంటానంట చిన్న కుమార్తెను చేసుకుంటానంటే మీరు నాకు పెద్ద కుమార్తెను లేయని ఇచ్చారని తన మామను అడుగుతాడు అడిగినప్పుడు ఏం చేశాడంటే చిన్న కుమార్తె పెద్ద కుమార్తెకు వివాహం కాకుండా చిన్న కుమార్తెకు చేయడం మంచిది కాదు మా మా అన్న మా వాళ్ళు ఒప్పుకోరు అది మంచిది కాదు అది పద్ధతి కాదని తన మామయ్య చెప్తాడు లాభాను చెప్పినప్పుడు సరే నువ్వు ఇంకా ఏడు సంవత్సరాలు నా దగ్గర పని చేయి చిన్న కుమార్తెన రాహిల్ ను కూడా నీకు ఇచ్చి పెళ్లి చేస్తానంటాడు అయితే రాహిల్ కోసం ఇంకొక ఏడు సంవత్సరాలు తను కష్టపడతాడు అనమాట కష్టపడి పని చేశాడు పని చేసిన తర్వాత రాహిల్ ను కూడా ఇచ్చి తనకు పెళ్లి చేస్తాడు పెళ్లి చేసిన తర్వాత అక్కడే ఉండి తన తన అక్కడే తన మామ దగ్గరనే ఉండి తన మందళ్ళు మేపుచు తన దగ్గరనే ఉంటాడు ఉన్నప్పుడు ఆ లాభాన్ని ఏం చేశాడంటే లాభాను తన చేస్తుంటే పనికి తనకు తగిన కష్టార్జితం అనేది లాభాన్ని ఇయ్యకుండా తను తన ఎట్లాగా చేస్తానే ఉంటాడు చేస్తూనే ఉంటాడు అప్పుడు లాభాను ముప్పయో అధ్య అధ్యాయం ఆది కాండ అధ్యాయము ముప్పై రెండో వచనంలో నేను నేను నీ మంద అంతటిలో నడిచి చూచి పొడలైనను మచ్చలైన గల ప్రతి గొర్రెను గొర్రెల పిల్లలలో నల్లని ప్రతి దాని మేకలతో మచ్చలైననో పొడలైనను గల వాటిని వేరుపరచెదెను అట్టివి నాకు జీతము అని ఇస్సా పొడలు గలవి మచ్చలు గలవి నాకు జీతం ఈ మామ అని లాభాన్ని నడతాడు అడిగినప్పుడు లాభాన్ని ఏం చేశాడంటే ఆది కాండంలో మొత్తం అలాగే వరుసలోనే ఉంటుంది కింద లాభాన్ని ఏం చేశాడంటే పొడలు గల్లవి మచ్చలు గల్లవి తన పెద్ద కుమారుడికి ఇచ్చి తన మూడు దినాల ప్రయాణం అంతా దూరంగా పంపిస్తాడంట పంపించినప్పుడు అక్కడ పొడలు గలవి కానీ మచ్చలు గలవన్న గర్రెల మందులు లేనప్పుడు అలాంటి గొర్రెలు పుట్టవు ఇంకా వాళ్ళ వేరేవి పుడతాయి పుట్టినప్పుడు అప్పుడు ఇస్సాకు ఏవి కూడా ఉండవు ఆయనకు జీతం అనేది ఉండదు అలాగే చేస్తాడని అతను మూడు దినాల ప్రయాణం అంతా ఆ పొడలు గలవి మచ్చలు గలవి గొర్రెలను తీసి తీసి పంపుతాడు పంపినప్పుడు ఏం చేశాడంటే యాక విశ్వాసంతో ఒక పని చేస్తాడు తన మందలను తీసుకొని ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేశాడంట దేవా మామైతే నన్ను మోసం చేసిండు పొడలు గలవి నా దగ్గర ఉండాలనంటే అవి తీసి దూరంగా పంపించిండు ఏదైనా మీరే ఒక అద్భుత చేయాలా ఈ మందలలో అన్ని పొడలు గలవి పుట్టేటట్టు మీరే కృప చూపండి ఒక చిన్నారు గింజ ముప్పై ఏడవచనంలో ఉంటది యాకోబు చిన్నారు గింజ సాలు చెట్ల చెట్లు తీసుకొని ఆ చూలలో తెల్లచారులు కనబడిన కనబడినట్లు అక్కడక్కడ వాటి తోకలు వలిచి మందలు నీళ్లు త్రాగు వచ్చినప్పుడు అవి చూ కట్టుటకు అతడు తాను వలచిన చూవలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలో నీళ్లలో కాలువలలోనూ నీళ్ల గాళ్ళలోనూ వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చూలు ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలు గలవి పిల్లలు ఈనేను ఒక విశ్వాసంతో ఒక పనిచేస్తాడు ఆ మందల్లో పొడలు కాని మచ్చలు కానీ లేనివి ఉంటాయి ఉన్నప్పుడు ఇతని విశ్వాసంతో ఆ చీనారు గిందెల చెట్లు అనేది నాటినప్పుడు అవి ఎప్పుడైతే మేతకు వెళ్ళి అవి నీళ్లు తాగడానికి వస్తాయో అప్పుడంట వాటికెళ్లి చూస్తే చూస్తాయంట చూసినప్పుడు అలాగే పుడతాయి అన్న విశ్వాసము విశాఖలో ఉంది అనమాట ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేశాడు అనమాట దేవా మా మామైతే మోసం చేసిండు మరి పొడలు గలవి మచ్చలు గలవి మందలోనే పుట్టాలా అని ప్రార్థన చేసినప్పుడు ఇతను ఏదైతే ప్రార్థన చేస్తాడో దేవుడు ఆ ప్రార్థన ఆ మందలో పొడలు గలవి మచ్చళ్ళు గలవి పుడితే అన పుడితే అంట పుట్టినప్పుడు లాభాన్ని ఆశ్చర్యపోతాడన ఆశ్చర్యపోతాడంట ఈ మందలో ఒకటేనేనో అలాంటివి లేవు ఆయన ఎలా సాధ్యమైంది ఇలా పుట్టినాయి అని లాభాన్ని ఆశ్చర్యపోతాడంట ఆశ్చర్యపోయినప్పుడు ఆయన ఎలాగ అనుకొని ప్రార్థన చేసిండో అలాగే అవి పొడలు గలవి చారలు గలవి పుడతాయి పుట్టినప్పుడు తన మామయ్య లాభాన్ని చెప్పిండు కదా ఏవైతే మందలో పొడలు గలవి పుడతాయో అవి నీకే అని చెప్తాడు కదా చెప్పినప్పుడు అతనికి పుట్టిన అవన్నీ తీసుకొని తన వేరే దగ్గరికి వెళ్ళాలని తన నిర్ణయించుకుంటాడు నేను ఇంత కష్టం ఇంత కష్టపడి నేను ఇక్కడ చేస్తున్నా నాకు తగిన ప్రతిఫలం ఇక్కడ ఏముంది నేను వెళ్ళిపోతాని తన భార్యల్ని రాహేలు లేయా మళ్ళా వాళ్ళు దాసిని ఆమె ఒక దాసిని ఇద్దరు దాసుల నుంచి పెళ్లి చేస్తారు మళ్ళా పిల్లలు వాళ్ళ పశువులు వాళ్ళ మందులను తీసుకొని తను వెళ్ళిపోవాలనుకుంటాడు అనుకున్నప్పుడు తను వెళ్ళిపోయి వేరే దగ్గరికి వెళ్ళి నేను బ్రతుకుతాను నా బ్ర నా బ్రతికైందా నేను కొనసాగిస్తానని అన్నప్పుడు రాహేలు ఒక పని చేస్తానన్నమాట అక్కడ తండ్రి దగ్గర ఉన్న ఒక విగ్రహాలను తీసుకొని వస్తుంది ఆ ముప్పై ఒకటో వచనము ముప్పై నాలుగో వచనంలో ఉంటుంది అన్నమాట రాహేలు ఆ విగ్రహంలో తీసుకొని ఒంట సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను అంటే వీరు వెళ్ళేటప్పుడంట ఆమె విగ్రహములను తీసుకొని వస్తుందన్నమాట విగ్రహంలో తన మామయ్యనే లాభాన్ని ఏం నా విగ్రహంలో లేవు అని మళ్ళా యాకోబ దగ్గరికి ప్రయాణమై వస్తాడు వచ్చినప్పుడు తనను అడుగుతాడన్నమాట మా దగ్గర విగ్రహములు లేవు విగ్రహంలో మీరే దొంగలించు మీరే తీసుకొని వచ్చిండ్రు ఆ విగ్రహాల్లో మాకు కావాలని లాభాన్ని అడుగుతాడు లాభాన్ని అడిగినప్పుడు యాకోబు చాలా కోప పడతాడు మీ విగ్రహములు మేమేం చేసుకుంటాం మాకు మేమెందుకు తెచ్చుకుంటాం అంటే వాళ్ళంతా ఆయన మొత్తం ఎతికే ఎతుకుతాడు అనమాట వాళ్ళు గుడారంలో ఎతికినప్పుడు ఏం చేశాడంటే రాహిల్ ఏమిస్తాడంటే ఒంటె వంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండిను కాగా లాభాన గుడారము తట్టు తడవి చూచి నప్పటికీ అవి దొరకలేదు ఆమె తన తండ్రితో తమయే ఎదుట నేను లేవలేనందున తాను కోపపడకూడదు నేను కడగానున్నానని చెప్పి ఆ అతడు కడగానున్నానని చెప్పాను అంటే ఆమె ఆ అదేమైతే ఆ విగ్రహాలను వంట పెట్టిందో వాటి మీద ఈమె కూర్చుంద కూర్చున్నదనమాట కూర్చుని తన తండ్రి ఎతుకుతుంటే నేను లే నేను లేవన్నా ఆయన నేను నేను లెగే పరిస్థితిలో లేను అని అంటది అన్నప్పుడు తండ్రి ఏం చేశాడంటే అప్పుడు ఈ ఇసాకుకు ఒక్క చాలా కోపం అనమాట ఇసాకు దేవనీయంలో భయం కలిగినవాడు భక్తి కలిగిన అనమాట ఆయన అన్ని దేవతలను అస్సలు పూజించాడు వాటిని అస్సలు ఆయన ఒప్పుకోడు అనమాట ఈ రాహిళ్ళు తెచ్చిన సంగతి మరి అతనికి తెలుసో తెలీదో కానీ ఇస్సాకు ఒక మాట పలుగుతాడు ముప్పై రెండో వచనంలో ముప్పై ఒకటి అధ్యాయం వచనంలో ఎవరి యొక్క నీ దేవతలు కనబడినో వారు బ్రతకూడదు నీవు నా ఎద్దునున్న వాటి మన బంధువుల ఎదుట వెతికి నీ దా నీ దా ని ఎవరి ఎవరి యొద్ దేవతలు కనబడినో వారు బ్రతకూడదని యా ఇస్సాకు నీ విగ్రహ సంబంధమైనవి నాకెందుకు నాకు అవి ఎందుకు మేము ఎందుకు తెచ్చుకుంటామని వాళ్ళని చెప్పిస్తాడు అయితే రాహిళ్ళు కొద్ది రో కొద్ది రోజుల్లోనే ఆమె చనిపోతాడనమాట ఇస్సాకు అంత కోపడతాడు అన్నమాట కోపపడి చెప్పిస్తాడు ఆ విగ్రహాలు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళు చనిపోవాలి వాళ్ళు బ్రతకూడదు బ్రతకూడదు ఒక మాట చెప్తాడు ఆయన చెప్పింది చెప్పినట్టుగానే జరిగిద్ది అక్కడ జరిగినప్పుడు కొన్ని రోజులైన తర్వాత తన ఇంటికి మళ్ళా ప్రయాణమయ్యి వెళ్ళాలని ప్రయాణమై వెళ్ళాలని ఇస్సాకు అనుకుంటాడు అనుకున్నప్పుడు నేనేం చేయాలా ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళాననుకో మా అన్న నన్ను బ్రతకనిస్తాడా నేను అతనికి వచ్చే ఆశీర్వాదం నేను తీసుకున్నాను నన్ను బ్రతకనివ్వడు నేనేం చేయాలా అంటాడు అయితే ఇసాకు అన్ని విధాలలో ఆశీర్దింపబడిన వాడుగా ఉన్నాడు అతనికి భార్యలు పిల్లలు పశువులు మందలు తన దాస దాసీలు చాలా ఉన్నారు అతని దగ్గర అయినా తనకు ఆ మనశ్శాంతి లేదు ఎన్ని ఎక్కడెక్కడ వెళ్ళినామలా నా సొంత వెళ్ళాలి కదా నేను వెళితే నా త మా బ్రతకనిస్తాడా తను బ్రతకనివ్వడు నేను ఎలా చేయాలి ఇప్పుడు ఏం చేయాలి అని ఏం చేసిన అంటే ఇస్తాకు తన భార్యను తన బిడ్డలను తన పశువులను తన మందలను తన దాస్ దాసి జనాంగాన్ని మొత్తాన్ని తీసుకొని ఆది కాండ అధ్యాయము ఇరవై రెండో ఉంటది ఆ రాతిరాతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసులను తన పదకొండు మంది పిల్లలను తీసుకొని యాకోబు రేవు దాటిపోయాను యాకోబు యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు ఆ ఏరు దాటి దాటించి తనకు కలిగినదంతీ పంపివేశాను యాకోబు ఒకడు మిగిలిపోయాను అయితే తన వార్యలను బిడ్డలను తన దాసి దాస జనంగాని వాళ్ళందరినీ యాకోబు రేవు ఉందంట అక్కడ ఆ రేవు దాటించి తను ఒంటరిగా మిగిలిపోయినంట అయితే తన దగ్గ తనకి దేవుని దగ్గర సమాధానం రావాలి దేవుని దగ్గర సమాధానం వస్తే అప్పుడు తన నిజమైన ఆశీర్వాదం పొందినట్లు తన దగ్గర దేవుని దగ్గర ఆశీర్వాదం లేదు నేను ఆ శరీరకంగా అన్ని పొంది ఉన్నా కానీ ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం నాకు కావాలని ఇస్సాకో అనుకొని వాళ్ళందరినీ ఆ రేవు దాటి పంపివేసిండు అనమాట పంపివేసి తను ఒక్కడే మిగిలిపోయిండ వచనంలో ఒక నరుడైన తెల్ ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను తాను అతని గెలువకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన పెనుగులాడట వలన యాకోబు తొడ గూటి వసిల్లెను అయితే తను ఒక్కడే మిగిలిపోయా రాత్రి ప్రార్థన చేసినట్ట దేవునికి దేవాన్ని దగ్గర నుంచి నాకు ఒక సమాధానం రావాలి ఇప్పుడు నేను వెళితే నా అన్నయ్య ఏశావు నన్ను చంపుతాడు నన్ను బ్రతకనివ్వడు అతను నన్ను చంపుతాడు కాబట్టి నువ్వు నన్ను ఆశీర్వాదిస్తేనే గాని నేను వెళ్ళనని తను ఆ రాత్రి అందు ఆ యాక రేవు కాడ ప్రార్థన చేశాడనమాట దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన దగ్గరకు వచ్చాడు ఎట్లా వచ్చాడంటే ఒక నరుని లాగా వచ్చిండట ఒక నరుని లాగా వచ్చి తన కాళ్ళు తన కాళ్ళను పెనివేసుకొని తనతో పెనుగులాడుతున్నాడంట దేవుని దగ్గర పెరుగులాడి నన్ను దీవించు నన్ను ఆశీర్వదించు ప్రభా నేను నిన్ను వదలను నీవు నా దేవుడు నన్ను నువ్వు దీవిస్తేనే గాని నేను నిన్ను విడిచిపెట్టనని ప్రార్థన చేశానంట ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టు నన్ను యాకోబు నన్ను విడిచిపెట్టు నన్ను విడిచిపెట్టు నన్ను వదిలిపెట్టు నేను వెళ్ళాల తెల్లవారుతున్నా దేవుడు అంటున్నాడంట అన్నప్పుడు ఆయన కాళ్ళు ఆయన కాళ్ళు అంట తొడగూటి మీద దేవుడు ఒక దెబ్బ కొట్టినా కూడా తన గూడు వసిలినంట ఆయన మాత్రం వదలట్లేదంట దేవుని పాదాలు పట్టుకోడంట పట్టుకొని తను వెనుగులాడుతూనే ఉన్నాడంట ఇరవై వచనంలో ఆయన తెల్లవారు చిన్నది కనుక నన్ను పోర్ణి అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనీయన ఆశీర్వదించడం ఏంది అన్ని ఇప్పుడు మన వెలుచూపులు కట్టుందంటే ఆయన దీ శించబడిన వాళ్ళలాగా ఉన్నాడు ఆశ్రయింపబడిన వాళ్ళలాగా ఉన్నాడు అంటే ఆయన ఆశీర్దింపబడినట్లునే ఉన్నాడు ఎట్లా శరీరకంగా ఆశీర్దింపబడ్డాడు ఆధ్యాత్మికంగా ఆశీర్దింపబడలేదు దేవుని దగ్గర నుంచి తనకు ఒక సమాధానం రావాల వస్తే నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను పోను నేను పోనివ్వని నిన్న అంటాడు అన్నప్పుడు దేవుడు ఇరవై వచనంలో ఉంటది ఆయన నీ పేరమ్మని అడగగా అతడు యాకోబో అని చెప్పెను యాకోబో అని చెప్పాను చెప్పినప్పుడు నీవు నీ దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచి గనుక ఇక మీద నీ పేరు ఇస్రాయేలే కాని యాకోబ అని చెప్పాను అంటే యాకోబ అన్న మాటకు మోసగాడని అర్థమంటాం అయితే దేవునితో పోరాడినమాట దేవునితో పోరాడాడు దేవునితో ఏమని పోరాడుతున్నాడు నువ్వు నన్ను ఆధ్యాత్మికంగా దీవించు ఆత్మీయంగా దీవించు దీవించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టినంటే ఆ దేవుడు ఏమంటానంటే నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావు గనక నీ పేరు ఇస్రాయేల్ అనబడుతుంది కానీ యాకోబు అనబడదు యాకోబ అనే పేరుకు మోసగాడని అర్థం అంట దేవుడు తనను దీవించి దీవించి నువ్వు ఇస్ పేరు యాకోబో అనబడదు ఇస్రాయేలే అనబడుతుందని అతన్ని దీవించిండు దీవించి దేవుడు దీవించినప్పుడు అంతకు ముందు తన భార్యల్ని తన బిడ్డల్ని ఒకసారి రెండు అతను యాకబు రేవు దాటి పంపించిన తర్వాత దేవుని దీవెన తన మీదకి వచ్చినాక ఏషావు ఇతని మీద తగ్గిపోతుందంట ఏషావు కోపం చల్లారి తన తమ్మిని స్వీకరించడంట స్వీకరించి తనను ఒక మాట అయినాడ ఒకవేళ దేవుని దగ్గర తన తన దేవుని దగ్గర గనక పెనుగులాడకుండా ప్రార్థన చేయకుండా దేవుని ఆశీర్వాదం పొందుకోకుండా గనక తన యాకోబు వెళ్ళినట్టయితే తన అన్న చేతులో హతమయ్యేవాడు అయితే యాకోబు ఒకటి గుర్తుపట్టిండు దేవుని దీవెన లేకుండా ఆయన అస్తము లేకుండా నేను వెళ్ళి ఏమి చేయలేను నాకు ఆయన కావాలి నాకు దేవుడు కావాలి తనతో నాకు సమాధానం కావాలి దేవునితో సమాధాన దేవునితో సమాధానం పడి దేవుని ఆశీర్వాదం పొందుకొని తను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాడు దేవునితో పోరా పోరాడిన వాళ్ళు ఎవరు ఎవరే చెడిపోయినట్లు చరిత్రలోనే లేరు ఆషామాష్టిగా భక్తి జీవితంలో ఉన్నప్పుడు ఎన్నో ఆటలు పోట్లు ఉంటాయి పోతూనే ఉంటాయి ఈ యాకోబు దేవునితో ఆ రాత్రి అందు తన ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయినట్ట తన భార్యలు ఉన్నారు పిల్లలు ఉన్నారు దాస దాస జనాంగం గొర్రెలు మేకలు మందలు తనకు కావలసిన అన్ని ఉన్నాయి కాకపోతే దేవుని ఆశీర్వాదం తన దగ్గర లేదు అది పొందుకోవాలని యాకోబు ఆశపడ్డాడు యాకోబు ఆశపడి తన తండ్రి అయిన దేవుని ఎద్దట తన కాలు దేవుని పాదాలు పట్టుకొని తన బ్రతువులాడి దేవుని ఆశీర్వాదం పొందిందంట దేవునితో ముఖాముఖిగా అతను ముప్పై వచ్చిన ఉంటుంది యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి ఆయనను నా ప్రాణము దక్కినది అని అంటాడు అక్కడ ముప్పై వచనములు అంటున్నాడు ముప్పై ఆది కాణం అధ్యాయము ముప్పై వచనంలో అంటున్నాడు యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని నా ప్రాణము దక్కినదని ఈ స్థలమునకు పెనుయేలు అను పేరు పెట్టెను దేవునితో సమాధానం పడ్డప్పుడు తన ప్రాణం దక్కిందంట దేవునితో దేవునితో ఒకవేళ దేవునితో గడపకపోతే తన ప్రాణం దక్క దక్కేదే దక్కే పోయేదే కాదు కదా తన ప్రాణం దక్కించుకున్న లేడు తన అన్న చేతిలో తన హతుడైపోయేవాడు ఇప్పుడు దేవుడు యాకోబును దీవించిండు ఆశ్రయించుండు ఆధ్యాత్మిక ఆత్ ఆత్మీయంగా అక్కడ ఏషావు మనసు కూడా మార్చిడు నీ తమ్ముడైన యాకోబును తనను ముట్టడానికి వీల్లేదని యాకోబు మనసు మారుస్తేనే కదా ఈ యాకోబును చంప ఏషావు మనసు మారుస్తేనే కదా యాకోబును చంపకుండా తన సమాధానం పడ్డది అట్లా దేవుడు ఈ యాకోబు దేవునితో సమాధాన పడి దేవునితో పెనుగులాడి ప్రార్థన చేసి రాత్రిరంతా దేవునితో గడిపిండట గడిపి తన ఆశీర్వాదాన్ని పొందుకొని అప్పుడు తన తన అన్నయ్య యశవ్ దగ్గరి చేరిడు మన జీవితాల్లో కూడా ఎన్నెన్నో ఆటలు వస్తుంటాయి వస్తూనే ఉంటాయి వస్తుంటాయి వెళ్ళి కాబట్టి మనం ఏది కూడా దేవుని మున్ మొదట మొదటి మొట్టమొదటిగా మనము దేవిని పాదాలే పట్టుకోవాలి ప్రతి విషయంలో కానీ ఒక్కొక్కసారి అయితే అనిపిస్తుంది ఏం చేసు బ్రబా నీ జీవం గల నేను ఎన్నే కదత నేను ఆరాధిస్తున్నాను ఎందుకేస్తే నాకైనా కష్టాలు అంటే ఇతరులకు రావట్లేదని మనము చెప్పకనే ఆ మాట మన ఆ తలంపు అనేది మనలోకి వస్తుంది దేవుడు ఏమంటాడంటే నిన్ను వాళ్ళే నీ ప్రేమించాలి మనకంటే మన పొరుగు వాళ్ళని ఎక్కువగా ప్రేమించాలంట దేవుడు ప్రేమ కాబట్టి మీరు కూడా ప్రేమ కలిగి ఉండండి అన్నాడు అయితే ఈ యాకోబు ఫస్ట్ తన నన్ననైతే మోసగించిన కానీ తర్వాత తన అన్నతో సమాధాన పడ్డానికి ఫస్ట్ ఎవరితో సమాధాన పడ్డాడు దేవునితో సమాధాన పడ్డాడు దేవునితో సమాధానం పడి తను కాళ్ళు పట్టుకొని రవ్వ నుంచి నాకు మోసపూరితమైన జీవితం వద్దయ్యా నీ నీ నీ అడుగుజాడలో నడవాల నేను నీ నీ కట్టడలు నేను నడవాలా నుంచి నేను మోసడుగాడిగా ఉండకూడదు నేను మంచిగా జీవించాలని దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుకున్నాడు అయితే కొంతమంది ఎంతోమంది ఇప్పుడు రాకడ దేవుడు ఈ భూమి మీద దేవుడిని రాకడా రాకముందే దేవుడిని తెలుసుకోవాలని చాలా మంది చాలా విధాలుగా ప్రయత్నిస్తారు అయితే కొంతమంది వినరు వినప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది దేవుని దేవుడు ప్రేరేపనిస్తారనమాట నువ్వు వెళ్ళి ఇట్లా దేవుని పలా సువార్త చెప్పు వాళ్ళను వాళ్ళకు చెప్పు అని దేవుడు ప్రేరేపిస్తాడ ఇట్లానే ఒక దైవజను కంట దేవుడు బాగా ప్రేరేపణిస్తున్నాడంట దేవుడు ప్రేరేపణిచ్చి ఏమంటున్నాడంట నువ్వు వాళ్ళ ఆమెకు వెళ్ళి చెప్పు పలానామకు వెళ్ళి చెప్పు నా గురించి చెప్పు ఆమె ఆమె ఆమెకు సువార్త చెప్పు తనను రక్షణలోకి నడిపి అనే ఒక దైవజను తో అయితే ఆమె ఒక పెద్ద డాక్టర్ అంట అయితే ఈ దైవజనుడు ఏమంటున్నాడంట ప్రభా ఆయన ఆమె చెప్తే నేను వింట వింటదో విన్నదో ప్రభా ఆమె అనని ఈ దైవ జన్డు అయినా బలంగా ప్రేరేపణ వస్తుందంట ప్రేరేపణ వస్తే ఏదేమైనా కానీ దేవుని ప్రేరేపణ నా పట్ల బలంగా వస్తుంది నా చెప్పడం నా వంతు అని ఆమె దగ్గరికి వెళ్ళిందంట ఆ దైవేజ్ ఎల్లి ఏం అమ్మా ఏమనుకోకమ్మా ప్లీజ్ కొంచెం నాకు కొంచెం సమయం కేటాయించమ్మా దేవుని గురించి నీకు రెండు మాటలు చెప్తానమ్మా అని ఆ దైవజు అన్నాడంట అయితే నాకు సమయం లేదండి మీరు నేను అసలు నేను అస్సలు నా లైఫ్ లో నాకు నాకున్నంత బిచి వీళ్ళు ఎవ్వరికి ఉండదు నా దగ్గర మీరు ఏం మాట్లాడతారంటే కాదమ్మా నేను కొంచెం మాట్లాడతానమ్మా నీ దగ్గర మాట్లాడాలా దేవుడు నాకు ఎందుకో ప్రేరేపణిస్తున్నాడమ్మా అని ఆ డాక్టర్ అమ్మతో మాట్లాడుతున్నాడు అసలు నాకు సమయం లేదని చెప్తుంటే మీరు వినరు ఎందుకు నాకు అసలు ఒక్క నిమిషం కూడా నేను ఖాళీగా ఉన్నాను నేను ఎప్పుడు ఇరవై గంటలు నాకు డ్యూటీ ఉంటది అని ఆయన మాట ఏమి వినిపించుకోవట్లేదంట ఆయన ఎంత చెప్పడానికి ప్రయత్నించినా అసలు ఆయన మాట నేను వినిపించుకోకుండా ఉంటే ఆయన కాస్త కొంచెం దుఃఖం వచ్చి దుఃఖం వచ్చిందంట ప్రభా ఇనిపించుకోవట్లేదు ఏసయా అని బయటకు వచ్చి తన మనసులో ప్రార్థన చేసినాడంట దేవుడు తనతో మాట్లాడుతున్నానంట తనకి నా గురించి చెప్పాలని నేను మాట్లాడినా ఆమె వినిపించుకోవట్లేదు సరే నీ నీ దారు నీ పని నువ్వు దేవుడు ఆయనతో మాట్లాడిందంట అయితే ఆమె ఇంటికి వెళ్ళిందంట ఆమె ఒక డాక్టర్ కాబట్టి ఆయనకు ఆమెకు తెలిసిన ఒక కథను పొలంలో తోటకూర తీసుకొచ్చి ఆమెకు మంచిగా ఫ్రెష్ గా ఉంటుందని తీసుకొచ్చి ఆమెకి ఇచ్చిందంట ఇచ్చినప్పుడు ఏం చేసిందంటే ఆమె ఫ్రిడ్జ్ లో ఆ తోటకూర పైన పెట్టిందంట పైన పెట్టి పాలు ఏం చేసిందంట లీటర్ల పాలు కాసి కింద దాంట్లో తోడేసి పెరుగు గిన్నె కింద దాంట్లో పెట్టిందంట కింద అరుమారులో పైన తోటకూర పెట్టిందంట కిందనేమో పెరుగు పెట్టిందంట తోడేసి పెట్టిన తర్వాత ఆ తోటకూరలో ఎట్లా వచ్చిందో కానీ ఒక చిన్న పాము పిల్లనేది వచ్చింది వచ్చేసిందంట వచ్చినప్పుడు ఆ చల్లదనానికి ఆ తోటకూరలో ఉన్న పాము ఆ పెరుగు గిన్నెలో పడిపోయిందంట ఆ గిన్నెలో నిందగా ఉన్న పాలు నిందగా ఉన్నందుకు ఆ పాము అనేది అడుగు అడుగుపోయిందంట తెల్లారోపాటికి ఆ గిన్నె పెరుగు మొత్తం తోడుకుందంట తోడుకున్న తర్వాత ఏం చేసింది తన భర్తకి తన పిల్లలకి బాక్స్ కట్టిందంట బాక్స్ కట్టి పెరుగన్నము వాళ్ళకు కట్టిందంట పిల్లలు తన భర్తకు తన పిల్లలకి ఆమె కూడా పెరుగన్నం కట్టుకొని అలాగే వాళ్ళు స్కూల్కి వెళ్ళారు పిల్లలు తన భర్త తన డ్యూటీకి వెళ్ళాడు ఈమె తన హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే వాళ్ళ ఇంటికి ఒక పని మనిషి వస్తుందంట వచ్చినప్పుడు ఆమె ఏం చేస్తుందంట వాళ్ళ ఇల్లు మొత్తం పూర్తి చేసుకొని వీళ్ళ ఇంటికి వచ్చేసరికి ఒకటిన్నర అట్లా అవుతుందంట రెండు లోప వచ్చి ఇవి ఏం చేసిందంట ఇల్లంతా ఊడ్చి చేసి అయంతా దగ్గరకు పెట్టి గిన్నెల దగ్గరికి వెళ్ళిందంట వీళ్ళు ఆ గిన్నెలో పెరుగు తోడు వాళ్ళ బాక్సులు వేసుకొని పోయారు కదా ఆ పెరుగు ఏం చేసిన అంటే ఇంకో గిన్నెలో పోామని ఆ పెరుగు తీసి ఇంకో గిన్నెలో పోసిందంట పోసేటప్పుడు ఏం చేసిందంట ఒక దాంట్లో ఉన్న పాము గంటకు వచ్చినప్పుడు ఆమె ఆశ్చర్యపోయిందంట ఏంది ఈ పాము వచ్చింది ఈ పాము దీంట్లో ఎట్లా వచ్చింది చూసి పాము ఇది పాము కదా వీళ్ళు తిన్నారా ఏంది అని వెమ్మడి ఆమెకు ఫోన్ చేసిందంట ఈమె ఈ లోపు ఏమైంది రెండు అయింది టైం ఫోన్ చేసిందంట అమ్మా అమ్మ ఇట్లా పెరుగులో పాముందమ్మా మీరు ఎవరైనా తిన్నారా ఏందమ్మా డాక్టర్ అమ్మకు చెప్తే వాళ్ళు మామూలుగా లంచ్ టైం స్కూల్లోనేమో పన్నెండు అట్లు ఉంటది వీళ్ళ లంచ్ టైం ఒకటింటికల్లా అయిపోతుంది ఒకటిన్నర కల్లా తినేస్తారు కదా వీళ్ళు ఆటలాడి ఈమె తిందంట భర్త తిన్నారంట పిల్లలు తిన్నారంట సరే అని వెమ్మడి భర్తకు ఫోన్ చేసిందంట ఫోన్ చేసి ఇట్లా మనం తిన్న పెరుగులో పాముందంట మీరు అర్జెంటుగా పిల్లలకి తీసుకొని హాస్పిటల్ దగ్గరికి రంట అనేసరికి తన భర్త ఏం చేసిందంట పిల్లల దగ్గరికి వెళ్ళేసరికి వీనికి విషయం తన పిల్లలకి విషయం ఎక్కిపోయిందంట ఈమకు విషయం నలుగురు చూస్తూ చూస్తుండగానే వాళ్ళు ప్రాణాలు కోల్పోయి నలుగురు చనిపోయారంట దేవుడు వాళ్ళని బ్రతికియాలనుకున్నాడేమో వాళ్ళ వాళ్ళను కాపాడాలనుకున్నాడేమో ఆ దైవజన్కి ఒక ప్రేరేపణ వచ్చి ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మా నేను నీకు దేవుని గురించి చెప్తానమ్మా నాలుగు మాటలు విన్నామంట ఆమె ఏమన్నది నాకు టైం లేదు నాకు టైం లేదు నేను ఎంత బిజీగా ఉంటాను అని మాట్లాడింది ఆమె ఆ రోజు ఆ మాట మాట్లాడింది మరుసరి రోజు కల్లా వాళ్ళు చనిపోయారు దేవుడు ఏదైనా ముందుగా నెరిగి దేవుడు మాట్లాడే మాటకి చెవిస్తే ఆమె భవిష్యత్తు ఆమె అట్లా ఆ యొక్క నుంచి కాపాడబడేదేమో ఆ మరణం నుంచి కాపాడబడేదేమో దేవుని మాటకు ఆమె లెక్క చేయలేదు దేవుడి మాట వినిపించలేదు సాక్షాత్ దేవుడే ఒక మనిషిని ఆమె దగ్గర పంపించినప్పుడు టైం లేదు అన్నాడు దేవుడు ఆమెకు భూమి మీద టైమే లేకుండా ముగిసిపోయింది ఆమె చనిపోయింది తన భర్త తన పిల్లలు చనిపోయాడు కనుక ఈ ఏష ఈ యాకోబు కూడా తన ప్రాణము తన అన్న చేతుల్లో తనని ఎవరి దగ్గర సమాధానం తన దేవుని దగ్గర సమాధాన తన దేవుని పాదాలు పట్టుకున్నాడు పట్టుకున్నప్పుడు దేవుడు తనను ఆధ్యాత్మికంగానే కాదు శరీరకంగానే కదా ఆధ్యాత్మికంగా దీవించి తన అన్యాయని ఏషావును చంపకుండా తనకు సమాధానం ఇచ్చుడు ఈ ఆకాకు దేవుని పాదాలు పట్టుకున్నందుకు తన శరీరకంగా దీవించబడ్డాడు ఆధ్యాత్మికంగా దీవించబడ్డాడు తన బ్రతికి మళ్ళా తన సొంతూరుకి వెళ్ళి తన మన కూడా సాగించుకున్నాడు అలాగే కొన్ని కొందరి ద్వారా దేవుడు మన దగ్గర దైవ జనుడే దైవ జనురాల గాని మాట్లాడినప్పుడు దేవుడు మనతోనే సూటిగా మాట్లాడినప్పుడు ఆ మాటకు చెవి నోగి మనం సరిచేసుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు గొప్ప అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మన పట్ల జరిగిస్తాడు ఆమె ఆ మాట దేవజన్ మాట వినినయితే ఆమె బ్రతికేది ఆమె రక్షణలోకి వచ్చేది ఆమె దేవుని తెలుసుకునేది ఆమె శరీరకంగానే కాదు ఆత్మీయంగా కూడా బ్రతికేది ఆమె శరీరం చని ఆమె చనిపోయింది నరక ఆమె చనిపోవటమే కాదు తన పిల్లలు తన భర్త కూడా ఆ కుటుంబం నరకానికి వెళ్ళిపోయినరు వాళ్ళ ఆత్మలు రక్షించాలని దేవుడు ఆశపడ్డాడు కాని వీళ్ళు దేవుని మాటకు చెవి ఇవ్వలేదు ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించిన గాకీన్ పరిశుద్ధుడ ఒక తండ్రిని వందలు స్తోత్రాలు ప్రభా తన తండ్రి మీకు వంద నాలుసయ మీకు వంద నాలుగు ప్రభా యాకోబ గురించి మాతో మాట్లాడేవనైనా తండ్రి తన తండ్రి ఎలాగనైనా మీరు దీవించి ఆశీర్వదించి తన ఆశీర్వాదాన్ని తండ్రి మారినైనా మీరు తండ్రి తను బహుగా దీ శరీరంగా ఆధ్యాత్మికంగా మీరు దీవించారు యాకోబ నీ పాదాలు పట్టుకొనినైనా నీతో పెనుగలడు ప్రభా అటే జీవితాలు మాకు కూడా దయచే అను దిన ప్రార్థన జీవితం వాక్య దేనం మంచి సస్తాక్షం దయచే ప్రభా మేము కూడా తండ్రి ఇహల్లో ఒక పడకుండా మమ్మల్ని కాపాడు నీ ఎందు భయభక్తులుగా జీవించే నీ ఎందు భయభక్తులు కలిగి జీవించే జీవితాలు మాకు దయచే అయా ఇవి నవ్వడం వాక్యం మరుగుదేలో స్థిరపరచు వాక్యానుసరమైన జీవితాలను మాకు దయచేమేసు పరిశుధనంలో వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ సిస్టర్ నిమిషము ఇంకొక బ్రదర్ కోసం ప్రార్థించండి హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయాడంట మతి తప్పి ఆయన పేరు యాదలాల్ అంట బ్రదర్ మనోజ్ బ్రదర్ వల్ల బావ ఆయన కోసం ప్రార్థించండి ఎక్కడున్న దొరకాల సరక పరిశుద్ధుడ ప్రేమ కృప కనికరం గలదండ్రి జీవం కలిగిన దేవ ఎస్ఐ వందనాలు నా తండ్రి రాత్రికాల సమయంలో ప్రభ మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభ ఏషావు నాయనా అలాగే యాకోబు గురించి మీరు ఆయన మాతో మాట్లాడినారు కాబట్టి ఒక పూటి కూటి కోసం నాయన ఏషావు తన జ్యేష్టత్వ హక్కును అమ్ముకున్నాడు ప్రభ కాబట్టి నాయనా తండ్రి మొదటి వారు కడపటి వారు అన్నావు కడపటి వారు మొదటి వారు అన్నావు ప్రభ కాబట్టి మేము ఏ స్థితిలో ఉన్నామో మేము గ్రహించాలా మా స్థితిని మేము మార్చుకోవాలా ప్రభ నాయన నీ ఎందు భయము భక్తి కలిగి నీకు లోబడి ప్రభ నీ ఎందు విధేయత కలిగి మేము ముందుకు పోయే కృప మాకు దయచేయండి మీరు మమ్మల్ని ప్రథమ ఫలంగా నాయన కొనుక్కున్నారు ప్రభ యొక్క అమూల్యమైన రక్తం పెట్టి విలువ పెట్టి మమ్మల్ని కొనుక్కున్నారు ప్రభా కాబట్టి మాకు ప్రతి సొంత రక్షణను మేము కొనసాగించుకోవాలా నీ ఎందు భయము వణుకుతో మా రక్షణను మేము కొనసాగించుకోవాలని ఆయన మా పిలుపును మా ఏర్పాటును మరీ నిశ్చయం చేసుకొని జాగ్రత్త అలాగే ప్రభా మీరు మా పట్ల కలిగిన ప్రతి ఉద్దేశాన్ని ప్రతి చిత్తాన్ని మేము నెరవేర్చే వారిగా ఉండాలా ప్రతిదినం ప్రభా సన్నిధిలో మేము గడపాలా ప్రభా ఆయన తండ్రి మా పట్ల మీరు ఏమైతే ఆలోచన కలిగినారో ప్రతిదీ ప్రభ నెరవేర్చే వారిగా నీ పట్ల నమ్మకమైన వారిగా మేము ఉండిలాగిన సహాయం దయచేయండి ఆయన వినువారిలాగా ఉంటే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనిషిని పోలి ఉన్నాడు అన్నావు ప్రభ కాబట్టి వాక్యాన్ని విని ప్రవర్తిస్తే ప్రభనైనా మన మంచి ఫలాలు కనిపిస్తాయి ప్రభ నాయన నీ ఎందు లోబడే జీవితం అలాగా కనిపిస్తుంది కాబట్టి నీకు వేరుగా ఉండి మేము ఏం చేయలేం ప్రభా కాబట్టి ఈ వాక్య నా జీవితం ఏమైనా మీకు మాదిరిగా అనుగుణంగా లేకపోతే నన్ను క్షమించమని ఇదిగో నా తండ్రి రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో ప్రభాయన మేము ప్రార్థిస్తున్నాము ఆ యాదిలాల్ బ్రదర్ గురించి ఆయన మతిస్థిమతం ఉందని చెప్తున్నారు ప్రభా ఆయన హాస్పిటల్ నుంచి వెళ్ళిండి చెప్తున్నారు ప్రభా తండ్రి ఆయనలో ఉన్న ప్రతి దురాత్మను ప్రభ నజరేడైన ఏ నామమున మీరు బంధించండి తండ్రి నజరేడైన ఏస్తూ క్రీస్తు నామంలో ఆయనకున్న ప్రతి బంధకాల నుంచి విడుదల కలుగును గాక ప్రభ ఆయనకున్న ప్రతి అనారోగ్యం నుంచి మీరు స్వస్థపరచండి ఆయన ఎక్కడన్నాడో ప్రభా తను తిరిగి తన ఇంటికి వెళ్ళాలా ప్రభ మీరే సహాయకులుగా ఉండి నడిపించండి ఆయన చుట్టూ మీ కంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించమని తండ్రి ఆయన కూడా సంపూర్ణంగా రక్షణ పొందాలా ఆయన అతిక్రమములు పాపములు క్షమించండి మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొని అప్పుడు మీరు స్వస్థత పొందుతారు అన్నావు ప్రభ ఆయన పాపాలు ఆయన అతిక్రమములన్నీ ఒప్పుకుంటున్నాం ప్రభ మీరు ఆయనని స్వస్థపరచమని ఆయన కలిగి స్థితి నుంచి విడిపించమని తండ్రి సంపూర్ణంగా మీ రక్షణ మార్గంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభ అలాగే గొప్పదేవ నీకు వందనాలు ప్రభ ఇదిగో నా తండ్రి రవిచల్ల బెదర్ గురించి మేము ప్రార్థిస్తుండేగా ప్రభా ఆయనకున్న కిడ్నీ లివర్ ప్రతి అవయవానికి సమృద్ధి కలిగిన జీవం మీరు ఏసు క్రీస్తు నామంలో దయచేయండి ఆయన రక్షణ పొందుటకు ఆయన ఆటంకాలు ఉన్న ప్రతి వాటి నుంచి మీరు ఆయనను విడిపించండి ప్రభా రక్షణ మార్గంలోకి నడిపించండి ఆయనకున్న ప్రతి అవసరము ప్రతి అక్కరత అన్ని మీ క్రీస్తు మహిమదేశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభ నా ప్రభా ఆయన చుట్టూ మీకు కంచి వేయమని మీ దూతల కాపుదలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అలాగే దేవి సిస్టర్ గురించి మేము ప్రార్థిస్తుండే కానీ ఆయన ఆమె సర్జరీ విషయంలో ప్రభ అది జరగకూడదు ప్రార్థించమన్నారు ప్రభా నయన కానీ మీ చిత్తం ఏమైందో ప్రభ నా అది అక్కడ ఆమె పట్ల మీరు జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం అలాగే వాళ్ళ భర్త తాగు నుంచి విడుదల పొందాలా ఆయన రక్షణ పొందాలా ఆ కుటుంబం రక్షణ పొందాలా ఆ కుటుంబంలో చేసిన ప్రతి ఒక్కరి పాపాలు ప్రభ మీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాం వాళ్ళ పాపాలు క్షమించండి వాళ్ళకి సంపూర్ణ స్వస్థ దయచేయండి ప్రతి చీకటి శక్తుల నుంచి వాళ్ళకి విడుదల దయచేయండి వాళ్ళ భర్త కూడా ఆల్కహాల్ స్పిరిట్ల నుంచి విడుదల పొంది ప్రభ రక్షణ పొందాలా కుటుంబం అంతా నేను సేవించే కుటుంబంగానైనా మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభ అలాగే రాజేష్ బ్రదర్ క్యాన్సర్ గురించి కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయనని కూడా మీ కృపలో ఆయన మీరు మరొక నిత్యం జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ఐక క్యాన్సర్ నుంచే సంపూర్ణ స్వస్థత ఆయనకు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం ఆయన అతిక్రమములు పాపములు అన్ని క్షమించండి సంపూర్ణంగా నీ రక్షణ మార్గంలోకి నడిపించమని తండ్రి ప్రార్థిస్తున్నాం ఆ కుటుంబాన్ని మీరే ధైర్యపరచండి బలపరచండి మీ విశ్వాసంలో స్థిరపరిచి ఆ కుటుంబం అంతా ప్రభా నీ యొక్క రక్షణ మార్గంలో కొంచెం లగ్న సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే రీనా సిస్టర్ పక్షవాయంతో బాధ పడుతుంది ఆ శిస్టర్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి అలాగే బ్రెయిన్ ట్యూమర్ అనే వ్యాధితో కూడా బాధపడుతుంది ప్రభ ఆమె పట్ల మీరు కనికరం చూపించండి ఆమె చేసిన ప్రతి అతిక్రమములు పాపములన్నీ మీరు క్షమించండి సంపూర్ణ స్వస్థత ఆమెకు దయచేయండి యొక్క చిన్న బిడ్డలు చదువుకుంటుండగానే ఆయన తగిన జ్ఞానం మీరు అనుగ్రహించండి వాళ్ళ భవిష్యత్తును మీరు దీవించి ఆశీర్వదించమని ఆ కుటుంబంలో ప్రభ నీ పరలోకపు శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించమని ఆ కుటుంబం పక్షంలో మీరుండి కార్యం జరిగించి మీ నామాన్ని మైము తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే అన్న సోమ సిస్టర్ గురించి ప్రార్థిస్తుండగా అయితే కాలు సర్జరీ విషయంలో మేము ప్రార్థిస్తుండగా మీరే సహాయకులుగా ఉండి సహకారిగా ఉండి నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం అయితే కాలు సర్జీ కాలు ఏదైతే ఇన్ఫెక్షన్ అయిందో ఆ కాలును మీరు ముట్టి తాకి స్వస్థపరచండి ఆమె చేసిన ప్రతి అతిక్రమములు పాపములన్నీ మీరు క్షమించమని తండ్రి మేము ప్రార్థిస్తున్నాం అలాగే లక్కీ అనే చిన్న పాప గురించి కూడా మేము ప్రార్థిస్తుండగా తండ్రి ఆ పాపను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అరికాలు మొదలుకొని ప్రభా నడినంత వరకు మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి ఎందుకంటే మీరు పొందిన గాయముల చేత ఆయన ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగుతుంది ప్రభ ఆ స్వస్థత ప్రభ ఈ చిన్న పాప కూడా మీరు యేసుక్రీస్తునామంలో అనుగ్రహించమని తండ్రి ప్రార్థిస్తున్నాం ప్రభ అలాగే శివదాస్ బ్లడ్ క్యాన్సర్ గురించి మేము ప్రార్థిస్తుండగా ఆ సహోదరుడు చేసిన ప్రతి అతిక్రమములు పాపములన్నీ మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం ఆయనని క్షమించండి కనికరించండి ఆయన కలిగి ఉన్న స్థితి నుంచి ఆయన కలిగి ఉన్న ప్రతి అనారోగ్యం నుంచి ప్రభ యేసుక్రీస్తు నామంలో మీరు స్వస్థత దయచేసి ఆయన చుట్టూ ఉన్న ప్రతి దురాత్మలను ప్రతి బంధకాల అన్నిటి నుంచి మీరు విడిపించి సంపూర్ణంగా ప్రభా మీరే దేవుడని గ్రహించి మీ ద్వారా రక్షణ పొందలాగిన మీ రాజ్యంలో ఉండేలాగినా సహాయం దయచేయమని ఆ రీతిగా మీ యొక్క కార్యము ఆయన బ్రదర్ పట్ల ఆ కుటుంబం పట్ల మీరు జరిగించమని తండ్రి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే నా విషయంలో మీరు నాకు తోడుగా ఉండండి నేను ఎలా ముందుకు వెళ్ళాలో నాకు మార్గం చూపించి నా సేవా పరిచర్యలో ముందుకు నడిపించమని తండ్రి నాకున్న ప్రతి అవసరము ప్రతి అక్రత మీరు తీర్చమని మరి ముఖ్యంగా ప్రభా ఆయన నీ ఎందులోబడి విధేయత కలిగి భయము భక్తి కలిగి నీ చిత్తం ఏందో పూర్ణంగా గ్రహించి ఆ చిత్తాన్ని నెరవేర్చేలాగా నీ పట్ల నమ్మకమైన దాసుడిగా పరిచారకుడుగా నేను ఉండేలాగా సహాయం దయచేమని తండ్రి నవనీత సిస్టర్ యొక్క బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి కూడా మేము ప్రార్థిస్తున్నాం ఆ సిస్టర్ కూడా మీరు ముట్టండి తాకండి ప్రభా సిస్టర్ చేసిన ప్రతి అతిక్రమములు పాపములు క్షమించండి ప్రభా అమే పట్ల మీరు కనికరించమని మేము ప్రార్థిస్తున్నంతండి నీ యుద్ధకు వచ్చి ఆశ్రయించిన వారిని ఎంత మాత్రము ఏ మాత్రం కూడా త్రోసివేయిని గొప్ప దేవుడవు ప్రేమ స్వరూపి కలిగిన దేవుడవు ప్రభ కాబట్టి సిస్టర్ పట్ల కూడా మీరు కనికరం చూపించి ఆమె కలిగి అనారోగ్యం నుంచి మీరు స్వస్థ దయచేమ ఆమెను కూడా సంపూర్ణంగా మీ యొక్క రక్షణ మార్గంలోకి నడిపించమని ఆ కుటుంబానికి కావాల్సిన ప్రతి ఒక్క ఆదరణ మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అలాగే హన్విక అనే పాపకే ఆయుష్ షుగర్ నుండి తండ్రి మీరు స్వస్థ దయచేయండి ఆ యొక్క షుగర్ కలగజేస్తున్న ప్రతి శక్తులను మీరు బంధించండి అరికాలు మొదలుకొని తండ్రి నడినెత్తు వరకు ముట్టి తాకి స్వస్థపరచండి ప్రభావ మీరే నాయన తండ్రి ఈ సిస్టర్ పట్ల స్వస్థపరిచి మీ నామాన్ని మయము తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే తిమోతి బ్రదర్ సేవకుడు తండ్రి ఆయన గురించి మేము ప్రార్థిస్తుండగా సెల్యులైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు ప్రభా కాబట్టి దాని గురించి సర్జరీ అవుతుందని చెప్తున్నారు ప్రభా ఆయన కాబట్టి ఆయన పట్ల మీరు కనికరించండి ఆయన చేసిన ప్రతి అతిక్రమము పాపము అన్నీ మీరు క్షమించండి తండ్రి అరికాలు మొదలుకొని నడినంత వరకు మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి ఆయన పట్ల మీరు ఏ అయితే చిత్తము కలిగి ఉన్నారో ప్రాభ ఆ రీతిగానే మీరు జరిగించమని ఆయన సర్జరీ విషయంలోనైనా మీరే తోడుగా ఉండి నడిపించమని మేము ప్రార్థిస్తున్నాము అలాగే నాగేశ్వర బ్రదర్ గురించి లంగ్స్ లో ప్రాబ్లము కిడ్నీ ప్రాబ్లం నుంచి తండ్రి ఆయన కూడా మీ కృపలో జ్ఞాపం చేసుకోండి ఆయనని కూడా మీరు స్వస్థపరచండి ఆయన చేసిన పత్తి అతిక్రమములు పాపములన్నీ క్షమించండి తండ్రి ఆయన పట్ల మీకు అనుదృష్టి ఉంచమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆయనని కూడా సంపూర్ణంగా రక్షణ పొందాలా మారుమన్స్ పొందాలా ఆ కుటుంబం అంతా నీ రాజ్యంలో ఉండాలా ప్రభా అలాగే నితిన్ బ్రదర్ కి యాక్సిడెంట్ అయిందని చెప్తున్నారు ప్రభా అక్క కాలు ఇన్ఫెక్షన్ అయిందని చెప్తున్నారు ప్రభా ఆయన ఆ యొక్క కాలును ఆ యొక్క మీరు ముట్టండి తాకండి స్వస్థపర ఆ కాలుకి ప్రభా యేసుక్రీస్తు నామంలో మీరు కలిగిన సమృద్ధి జీవం అనుగ్రహించమని తండ్రి మరలా యథావిధిగా ఆ కాలు బాగుపడి నడుచులాగిన సహాయం దయచేమని ఆ బ్రదర్ చేసిన ప్రతి పాపాలు క్షమించండి ప్రతి అతిక్రమములు క్షమించమని ప్రార్థిస్తున్నాం తనని కూడా మీ యొక్క రక్షణ మార్గంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి యొక్క ఆరాధన ఉన్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి మేము వెళ్ళే ప్రతి స్థలంలో రాకపోకల్లో అన్నిట్లో మీరు మాకు తోడుగా ఉండండి మరి ముఖ్యంగా ప్రభా నీ మేము సేవ చేయాలా అనేకులను ప్రభ రక్షణ మార్గంలోకి నడిపించాలా అరీతిగా ప్రభ మా పిలుపును మా ఏర్పాటును మేము ప్రతి ఒక్కరూ నిశ్చయం చేసుకోవాలా తండ్రి ఇదిగో నా ప్రభా గొప్ప దేవానికి వందనాలు ఇస్రాయేలీల తండ్రి నీకు వందనాలు ప్రభానైనా ఇదిగో ప్రార్థించిన ప్రతి ప్రార్థన ప్రభ నీ సన్నిధిలో ప్రభాయినా మేము చేర్చినాం ప్రభానైనా మీ పాదాల య మేము పెట్టినాం ప్రభ ప్రతి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ప్రతి ప్రార్థన చేసినప్పుడల్లా పొంది ఉన్నామని ప్రార్థించమన్నావు తండ్రి దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభ ఎవరి గురించి అయితే ప్రార్థించినమో నీ సన్నిధిలో విజ్ఞాపన చేసినామో ప్రతి ఒక్కరి పట్లనైనా మీ కనుదృష్టి ఉంచి ప్రతి ఒక్కరిని ప్రభ మీ కృపలో మరొక జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరి పట్ల మీరే కణికరించి ప్రభ తండ్రి ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి ఇందులో ఎవరు ప్రభ నశించిపోకుండా ప్రతి ఒక్కరూ నాయన తండ్రి ప్రతి ఒక్కరూ నీ రాజ్యంలో ఉండులాగినా ప్రభ తండ్రి మీరే నడిపించమని తండ్రి ఆరాధనలో తోడుగా ఉండి వాక్యం మీరు మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామంలో తండ్రి నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ్రీస్తు తండ్రి ప్రభు యొక్క కృప కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలున్నా మనందరికీ ఎవరి గురించి అయితే విజ్ఞాపనం ప్రార్థనలు చేసినామో ఆ యొక్క వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులకి సదాకాలము తోడై ఉండి నడిపించను కాక ఆమె ప్రైజ్లు అడక్